తల ఎత్తి చూడ జాలు అల చీకటి ఎదుట నిల్చి అబ్దాప్తు కళం కలబచ్చి మేల్క ఎందునగల చేష్టలు మ్రోల నిల్చి కనుగొనగలదా అట్లనే ఎరుక కనుగొనగలదా ఇలో సద్గురు బోధ ఎరిగిన నరుని గంటే ఉళ్ళక్క సద్గురు బోధట కనుగొనగలదా అట్లనే ఎరుక కనుగొనగలదా తల చూడ జాలునే అలా చీకటి ఎదుట నిల్చి అబ్దాప్తు కళం కలవచ్చి మేల్క ఎందున కళ చేష్టలు మ్రోల నిల్చి కనుగొనగలదా అట్లనే ఎరుక కనుగొనగలదా ఇలలో సద్గురు బోధనిరిగిన నరుని చేష్టలు కంటే ఉళ్ళక్కి సద్గురు బోధ కనుగొనగలదా అట్లనే ఎరుక కనుగొనగలదా